పూర్వకమైనటువంటి నమస్కారాన్ని ఆచరిస్తూ ఈ జ్ఞాన యజ్ఞ వాటికలో నుండి భాగవతం భక్తి తత్వం విద్యావతం భాగవతే పరీక్ష ఏదైనా చెప్పవచ్చట కానీ పండితుడైనటువంటి వారికి పరీక్ష ఏది అంటే భాగవతం అన్నాడు అంటే భాగవతం కోతల గారు అన్నాడు భాగవతము తెలిసి పలుకుంటే కష్టముకైనా తమ్మి చూలికైనా భాగవతమున్నదే అది సక్రమంగా అర్థం చేసుకుని చెప్పటం కష్ట సాధ్యమట ఎవరికి సాక్షాత్తుగా శంకరుడున్నాడే శంకరునికి అర్థంగా అట రామతత్వం ఆ భగవత్ తత్వం అందువల్ల అన్నారట వారి ఆ సరస్వతీదేవి యొక్క అనంత సృష్టి కర్త ఆయనకేమైనా తెలుసా అంటే చూలికైనా ఆ పత్వము నన్ను ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడున్నాడే ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదట ఇది భాగవతాన్ని సక్రమంగా తెలుసుకొని ఇది భాగవ తత్వం అని చెప్పటానికి అర్థం కాదట అయితే పోతనామాచ్చ అటువంటి దాన్ని నువ్వు ఎలా చూతావయ్యా అంటే ఆయన నాడు వలన విన్నత తెలియవచ్చినేట పరతూ అయ్యా పెద్దలైనటువంటి వారు ఉన్నారు ఎందు మహానుభావులున్నారు జ్ఞాన మండితులున్నారు అటువంటి వారంతా చెరుతూ ఉండగా వాళ్ళు చెప్పిందంట నాకు అర్థంగా మొక్కల పట్ట అది ఆ అందినంత వరకు నాకు తెలిసినంత వరకు అది మాత్రమే నీ ముందు ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను పైగా పల్లికంటిది భాగవతమట పలికి చెడువాడు రామభద్రుందట भागवतम नो भागवता चपबोर శివుడికి అర్థం కాలేదు బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు అని నేను భాగవతాన్ని చెప్పబోతూ ఉన్నాను అని అంటే వాళ్ళిద్దరికంటే నువ్వు గొప్పవాడుగా అది చొప్పు అయితే నేను చెవటల్లా పలికి చెడు వాడు రామభక్తుడు నా వెనుక పోతరా నువ్వు రాయి పలికిస్తూ నేను అని వెనుక ఉండి పలికిస్తూ ఉన్నటువంటి వాడు రామపుద్రుడు ఆయన చెప్పమని ఏం చెబుతున్నా నా వల్లే ఉపలేకపోయినట్టే ఏమయ్యా ఆయన చెప్పమంటే చెబితే నీకు వచ్చే ప్రయోజనం గొప్పతనం ఏమిటి అంటే నేనే గొప్పతనాన్ని వాంఛించడం లేదు నేను మఖ్యాంత్రిని వాంఛించటం లేదు ధనాన్ని ఏం కావాలయ్యా प्रपंच साहित्यों अनम साहित्यालू इन साहित्याल चूचा का पुस्तका धन कोसमो प्रख्यात कोसमो राजुगारी को मेपो वासी वाले तप నేను మోక్షం కోసం పుస్తకం రాశానన్నవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు ఆయనే పోతున్నాయ ప్రారంభం చేయటంలోనే భాగవతాన్ని శ్రీ కైవల్య పదంగు చేరుటై చింత ఎందుకయ్యా భాగవతం రాస్తూ ఉన్నాం నేను ఆ మోక్షాత్తి పొందటం కోసం పునర్జన్మ లేకుండా ఉండటం కోసమే నేను ఈ భాగవతాన్ని రాస్తూ ఉన్నాను తప్ప నేను పశ్చాత్ కోసమో ధనిమి కోసమో ఏదో ఆకాంక్షించి మాత్రం రాయటం లేదు సుమా కనుక నేను గనక ఈ రామాయణాన్ని ఈ భాగవతాన్ని ఆ రాముడు చెప్పిస్తూ నేను పలికితే ఇక నాకు జన్మలేని మానవుడు కోరవలసిందేమిటి ఆది శంకర వారున్నారు జీవుడా పునరపి జననమ్మా ఎన్నిసార్లు పుట్టావో అవుతున్నాయి ఒకనొక వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడట స్వామి మీరు పండితులు కదా త్రికాలవేత్తలు కదా నేను ఎన్ని జన్మలు ఎత్తుంటానో కొంచెం చెప్పగలరా అన్నాడు ఆయన అన్నాడట రే లేదు తూర్పు సముద్రం దగ్గర ఒకటి తూర్పు సముద్రం దగ్గర ఒకటి పశ్చిమ సముద్రం వరకు సునాలు పెట్టుకుంటా వెళ్ళు అది ఎంతో అతి జన్మలు అన్నాడు అంటే ఎన్ని జన్మలెత్తు వస్తూ ఉన్నావో దీనికి అంతరలే అనేకములైన జన్మలెత్తు తో పునరపితూ ఉన్నాడు చచ్చిపోయేవాడు ఏమవుతూ ఉన్నాడు పునరపి జనమ్మా మళ్లీ వచ్చి ఆ తల్లి గర్భంలో పండుకుంటూ आवेदिक दी दुख क्यों एन जन्मलैक्तो अ వరాహపురాణంలో మాధాసరి కథ రాస్తూ రాస్తూ ఆ శ్రీకృష్ణదేవరాయల వారు మాదాసరి కథలో అంటూ ఉన్నాడు మాతంగలువుతో ఎన్ని మోహర్ లెప్తమీవురే దాసరి నువ్వు ఏను జన్మిస్తుంటా నేను ఎన్ను జన్మిస్తుంటా నీవు దామవై పుట్టుంటావు నేను దామలైపు పుట్టుంటాను లో ఒకవైపు నేను పుట్టింటా తర్వాత అడుక్కునే వాళ్ళ వైపు పుట్టుంటావు నువ్వు పుట్టుంటావు నేను పుట్టుంటా కే సింహంగా పుట్టుంటావు నేను సుమహంగా పుట్టింటా తర్వాత జన్మలో నీవు కీటకంగా పుట్టింటావు నేను పాము కావుల పాములుగా ఎన్నిసార్లు పుట్టాము గ్రహములుగా ఎన్ని పది ఆయన పుట్టామవుతే కానీ కంసరిపు భక్తుల కాముగాలి కాని భగవద్భక్తులుగా పుట్టలా పుడితే జన్మలేదు సగం భక్తులైనంతకాలం నుంచి అంటే ఎన్ని జన్మలు ఇచ్చాలో అంతులేదట అందుకని ఈ మానవ జన్మన్నదే ఇది పుట్టడం మరణించడం మళ్లీ పుట్టడం ఈ విష చక్రముందు తిరుగుతూ ఇది పామాలి అంటే భక్తి కంటే మార్గం ఉన్నారు పెద్దలైనటువంటి వారు అందువల్ల ఆయన ఉన్నారు ఏమని నేను ఈ భాగవతాది కనుక చెప్పినట్లయితే నా యొక్క పునర్జన్మ లేనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మహాభక్తులు యోగులైనటువంటి వాడు ఏ పునర్జన్మ రహితమైన దివ్య లోకాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి లోకాన్ని పొంగపోతూ ఉన్నారు సుమారు అందుకోసం రాస్తూ ఉన్నాను భాగవత అయితే ఇక్కడ శులి అనంటే శివుడు శివుడికి అర్థం కాదు రాశారు వ్యాఖ్యాత కానీ అధికారణ భూస్తూ శంకరుడు యొక్క ఫలేమిటి తంపటం అది యొక్క గుణం తమో గుణం తమో గుణ ప్రధాను భాగవతం అర్థం కాదు తమ్మిచూలికైనా తమ్మిచూలి బ్రహ్మ ప్రజో గుణ ప్రధానుడు ప్రజో గుణ ప్రధానుడైన వాడికి కూడా భాగవతం అర్థం కాదు ఎవరికైనా భాగవతం అర్థమయ్యేది సత్వగుణ ప్రధానుడైనటువంటి వారికి మాత్రమే వాడే భక్తులయ్యేటటువంటి అధికారం ఉన్నది కనుక అటువంటి వారి కోసమే భాగవతం అన్నారట అయితే భారతదేశంలో అనేకములైనటువంటి జాతులు హిమాలయ పర్వతము నుండి సేతువు వరకు కూడా విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నాయి ఎన్నో కులములు ఇన్నో ఎన్నో మతములు ఉన్నాయి ఎన్నో భాషలున్నాయి కానీ మేమంతా ఒకే జాతి చెప్పుకుంటూ ఉన్నాం చెప్పుకోవటానికి హేతుభూతమైనవి ఏమిటి అని అంటే మూడేళ్ళు గ్రంథములన్నారు మొట్టమొదటి రామాయణం రెండవది భారతం మూడవది భాగవ అంటే రామాయణం కౌటుంబిక శాస్త్రం అన్నారు రామచంద్ర స్వామి వారు తండ్రికి కొడుక్కి మధ్యలో ఎటువంటి సంబంధం ఉండాలి భార్యకు భర్తకు ఎటువంటి సంబంధం ఉండవలే స్నేహితుల యొక్క సంబంధం ఎలా ఉండవలే అన్నతమ్ముల యొక్క మైత్రి ఎలా ప్రభువుగా ప్రజలను ఏ విధంగా పరిపాలించవలే మొత్తం ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి కుటుంబ వ్యవస్థంతా చూపించారట ఏది రామాయణం ముందు ఇక భారతం ఉన్నది ఇది రాజకీయ శాస్త్రం సామాజిక శాస్త్రం రాజులు పరిపాలనలు కనుకోవటం డబ్బు కోసం పంపకాలు దానికోసం సర్వనాశయం కావటం ఇది రెండవది ఇక మూడవది ఏమిటి భాగవతం ఉద్దరేరుత్మానం ఇది వైయక్తికమైనటువంటి శాస్త్రం ఎవడైనా సరే తాను ఉద్ధరింపబడవల్ను అని అనుకుంటే ఏదైనా ఉపాధి ఏమంటే భాగవతము అన్నారు కనుక అందుకే ఒక పండితుడు అంటూ నా ఏమంటే ప్రాత్యూత కాలో మా పండితులైన వారికి భక్తులైన వారికి పెద్దలైన వారికి కాలం ఎలా పడుస్తున్నది ఎలా గడవాలి అంటే ప్రాత జ్యోత ప్రసంగేలంగా ఉదయం జోదాన్ని గురించి ఆలోచిస్తారంట పెద్దలైనటువంటి వారంతా జోదాన్ని గురించి ఇక మధ్యా స్త్రీ ప్రసంగత మధ్యాహ్నం స్త్రీయ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారట ఇక సాయం చూడ ప్రసంగేన సాయంకాలం ద్వంద్వ గురించి ఆలోచిస్తూ పెద్దలైనటువంటి వాళ్ళు కాలాన్ని హాయిగా పడుపుతూ ఉన్నారు సుమా ఏమిటిది वे उदय ज्योता आलोचि मध्यान स्त्री आलोचि द्वल आलोचि प्रात्योत प्रसंगे उदयकालूत आत पचे भारत ఆ భారతధ ధర్మములనన్నింటివి ఉదయమైన కాలం ఉదయ కాలం కాదని పెద్దలైనటువంటి వారు ఏది భారత ధర్మం అది భారత ధర్మాలను ఆలోచిస్తూ కాలం గడుపుతారట భారతం ఏం చెప్పింది జూత అంటే జూతం ఇందులో ఉంది భారతంలో ఉన్నాయి ఈ జూత ప్రసంగం ఏమిటి పంచమ వేదం చెప్పినటువంటి ధర్మముల కంటే భిన్నమైనటువంటి ధర్మములు చెప్పింది అది ఎలా చెప్పింది కోటేశ్వరరావు గారు ఇక్కడే ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఆయన కోసమా ఆయన కోసమేనా మరెవరి కోసం మరి అందరి కోసం మరి సత్యము సృష్టించాడు భగవంతుడు సత్యంగా నమనంతం బ్రహ్మా పరమాత్మ ఎటువంటి వాడు సత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అనంత స్వరూపుడు మరి సత్యాన్ని పలకాలా ఉద్దా సత్యాన్ని పలకాలి భారతం ఏం చెప్పింది పూర్వం భారతంలో ఒక చిన్న కథ చెబుతూ ఉన్నా మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు నేను అబద్ధం ఆడను అబద్ధం ఆడకూడదు అనుకున్నాడు వ్రతంగా పెట్టుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక రోజున ఇద్దరు వ్యాపారస్తులు బాగా దండిగా డబ్బు పెట్టుకొని వెళుతూ ఉన్నారు మార్గంలో ఇద్దరు దొంగలు చూచారు వెంటబడ్డారు వీళ్ళు భయంతో పారిపోయి వచ్చి ఈ తపస్సు చేస్తూ ఉన్న మహర్షి యొక్క పాదముల దగ్గరికి వచ్చి స్వామి దొంగలు మమ్మల్ని వెంటబడ్డారు రక్షించడం ఏం భయం లేరయ్యా నా ఆశ్రమంలో కాకుండా వెళ్ళిపోయి ఆశ్రమంలో కూర్చున్నారు ఈ మహర్షి ఎవరుకున్నాడు దొంగలు రాజులే అనుకున్నా కూర్చారు వచ్చి అయ్యా డబ్బుతో ఇద్దరు వచ్చారు ఇటు మీకు ఇప్పుడు ఏం ఈ నదిగా వెళ్ళారు వాళ్ళు లోపల కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు అడిగారు ఈయన ఆలోచించాడు నేను చూడలేదు అంటే నేను అవతా అవుతున్నాను ఇదిగో ఇక్కడున్నారు అని చెబితే చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి ధర్మ విచికిత్సలో పడ్డాడు పడి నా పేరేమిటి సత్యవృతుడు సత్యాన్ని తప్పకూడదే ఏది ఏమైనా సరే అని అనుకోనయ్యా ఆశ్రమంలో ఉన్నారు వెళ్ళారు ఆ దొంగలు ఆ ఇద్దరిని డబ్బు తీసుకు వెళ్తారు అయితే ఈయన కదా వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు కానీ నా ధర్మం చాలా నేను సక్రమంగా కాపాడుకున్నాను నేను సత్యవృతుండే అనుకుని సంతోషపడ్డాడు ఈయన మరణించి నేరుగా వెళ్ళాడు ఎక్కడికి నరకలోకేమయా భగవంతుడు సత్యస్వరూపుడని కదా వేదిక చెబుతూ ఉన్నది మరి దీని సత్యాన్ని ఆరాధించాడు సత్యాన్ని ఆరాధించినటువంటి నన్ను నరకాన్ని దగ్గర తీసుకొచ్చారు అంటే ఏమయ్యా నీకు అసలు సత్యం అంటే ఏమిటో అర్థం కా सत्य धर्म एवरू कोश लोक అబద్ధం చెప్పినప్పటికీ అది సత్యమే ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ సత్యమని మనం అనుకుంటూ ఉన్నాం కాని భారతం ఏం చెబుతూ ఉన్నది భూతహితూగా పలుకు బొంకును సత్యఫలం బంగు సమస్తమైనటువంటి మానవులకు భూతములకు ఏది మేలును కలిగించుతుందో అది నీవు అబద్ధి చెప్పినప్పటికి అది సత్య బలమే ఇస్తుంది ప్రభూతపు సత్యము బొంగునట్లా కాకుండా నీవు ప్రజలకు కష్టం కలిగేటట్లుగా నష్టం కలిగేటట్లుగా సత్యం చెప్పినప్పటికీ అది అసత్యంతో సమానము ఏం చెబుతుంది భారతం చూపు అందువల్ల పెద్దలైనటువంటి వారట ప్రాత్యూత ప్రసంగేలా ఉదయకాలము నుండి ఆ తర్వాత గురించి ఆలోచిస్తూ ఉంటారట మే స్త్రీ ందువ పరమ పవిత్రంటి సీతాదేవి పరిగ్రహించి తీసుకోవాలి పొందాలనే ప్రయత్నం చేసినందువల్ల కదా నీవు సమస్తమైనటువంటి మంత్రులు బాంధవులు తిరుగులు సైన్యంతో కూడా సర్వనాశనం స్త్రీని గనక తన బాధ్యతప్ప మిగిలినటువంటి స్త్రీలను గురించి ఎవడు ఆలోచిస్తాడో వాడు రావణుని బలే నసించును అని రామాయణాన్ని గురించి ఆలోచించాలట ఎవరు పెద్దలైనయం చోర ప్రసంగేనా ఇక సాయం ఆ నవనీత చోరుడున్నాడట ఎవరు ఆ శ్రీకృష్ణ స్వామి అన్ని అబద్ధాలేనట ఒకటి సత్యం చెప్పడు రే నాయనా మనుది రావట అమ్మా ఎవరు చెప్పారు బలరాముడు చెప్పాడు నన్ను కొట్టించాలి నాకు చెట్టు నువ్వు నమ్మటం ఉన్ను అయితే మన ఇంట్లో ఏం లేవనుకున్నాను నేను ఒక గోపిక ఇంట్లోకి వెళ్లి ఆ వెన్నం కుండలో చేయి పెట్టా చూచింది ఏ కృష్ణ ఏమిటి దీంట్లో చేయబెట్టా మా ఆవుదోడ తప్పిపోతున్న దానికోసం ఎత్తుకున్నారే ఆవుదోడ వెనకుండలో ఉంటుందా అయ్యో ఇది వెనకుండా అనుకోలేదు అది సరే అయినా మా ఇంట్లోకి ఎందుకు వచ్చా ఇది మీ ఇల్లా ఇది మా ఇల్లు అనుకోవాలే వాస్తవం ఈ విధంగానే చూపుతూ ఉంటాడట కనుక ఆ నవనీత చోరుడు లాడే ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని గురించిన ప్రసవించే ఆ కాలం ఉన్నది ఆ కాలం గచ్చతి వెళ్లిపోతూ ఉన్నదట ఎవరికి ధీమతాం ధీమంతో అయితే ఈ భాగవతం ఒకసారి కాశీలో మహా పండితులంతా కూడా కూర్చున్నారట కూర్చొని ఈ భాగవత తత్వం ఏమిటిది అని ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క పాదపీఠ దగ్గర స్వామి ఆ భాగవతంలో ఉన్నటువంటి భక్తి తత్వం మీకు తెలుసునా అని ఒక కార్యక్రమం రాసి ఆ పూజలు ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెట్టి పూజ చేసి తలుపు లేని పేర తెల్లవారు వచ్చే వరకు దానివేద రాసిందట అహం వేద్ భాగవతంలో ఉన్నటువంటి తత్వం ఉన్నది అహం నేను వేద్ నాకు తెలుసువా నాకే కాదయ్యా సుఖ మహర్షికి కూడా తెలుసు ఆయనకి కూడా తెలుసు అయితే యాసోవానవా అయితే యాస మహర్షి ఉన్నాడే ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు కదా అంటే ఆ భాగవత తత్వమునె ఈ తత్వం తెలిసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆ కాశీ విశ్వేశ్వరుడున్నాడే ఆయనకి తెలుసట భాగవతత్వం ఆ భాగవతాన్నంతా పురోధించినటువంటి శుక మహర్షి తెలుసట ఆసులకు తెలుసో తెలీదో అన్నాడట అంటే ఈ ఆసురు కూడా భాగవత తత్వం పరిపూర్ణంగా అర్థమైనటువంటిది కాదట అయితే మరి మనం ఒకసారి ఒక నది వరదొచ్చింది కొట్టుకుపోతూ మహాపార్థ ప్రవాహం వెళ్ళిపోతూ ఉన్నది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏమిటి ఎక్కడెక్కడలో ఇళ్లలో నుంచి వచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి ఆ కొట్టుకుపోతూ ఉంటే ఇద్దరు జేదేరట గది ఈట కాలు ఇద్దరు కవుకులు దూకేది ఆ ప్రవాహంలో పోయి ఆ వస్తువుని తెచ్చుకునేది బైక్ ఇట్లా ఆ ప్రవాహంలో పోతూ ఉన్నటువంటి వస్తువులన్నీ తెచ్చుకుంటున్నారు ఇద్దరు మసగబడుతూ ఉన్నాయి ప్రవాహ వేగం ఎక్కువైంది అప్పుడు ఒక నౌలైనటువంటి కంబడి చాలా విలువైనటువంటి కంబళి కొట్టుకోతూ ఒక ననాడు కదా రే అదిగో కంబళి వెళుతూ ఉంది కొట్టుకొస్తారా వద్దు ఈ రెండో అన్నాడు ప్రొద్దు దూకింది ప్రవాహ వేగం పెరిగిపోయింది పైగా ఇప్పుడు దూకితే అసలు ఎట్లా ఏదాలో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు అంటే నీకెందుకు ఒక్క ఊపిలో వెళతా అది దొరికితే తీసుకొస్తా లేకుంటే నిధులు పెట్టి వస్తా సరే ఏ గిరి దూకాడు రెండో వాడు వద్దంటే కొద్ది గిరి దూకాడు దూకాడు రావడికా పోతున్నాడు పట్టుకుని వీడంటాడు వచ్చేది పట్టుకుందో ఏమిటి ఎలుగుడు వీడు ఏమనుకున్నాడు ఇదేదో కమ్మలు ఎనుకున్నాడు ఎలుగుడు ఒటు పోతుంది వీడు దూకాడు అది వాటేసుకుని బొల్ల పొట్టు వీడు వదిలిపెడదామన్నా వాడు వదిలిపెట్టేట్లా ఏమిటిది నదీ ప్రవాహం అంటే సంసారం అన్నారు చీకటి అంటే అజ్ఞానం అన్నారు దాని गजीत जीवत्मा इधर उठर सखाया द्वा सुपर्णाजा सामन रोक कया सखाया అందులో ఒక పక్షి తీయమైనటువంటి మాలిఫలాన్ని తింటూ ఉన్నది రెండవ పక్షి అనసో అభిచాకీటి ఏమీ తిరగకుండా సాక్షిభూతమై చూస్తూ ఉన్నది ఏమిటి రెండు పక్షులు జీవుడు ఈశ్వరుడు ఈ రెండు ఒకే వృక్షాన్ని ఆశ్రయించు ఉన్నాయి ఏమిటా వృక్షం మానవుని యొక్క శరీరం ఇక్కడే ఉన్నారు ఇద్దరు హృదయ గుహలో ఉన్నారు తయోరేకం చుట్టుపదం స్వాతి అందులో ఒక పక్షి మారీ ఫలం తింటూ అంటే జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు చీకటి అజ్ఞానం ఈ చేరినటువంటి ఇద్దరు ఒకడు జీవుడు ఒకడు పరమాత్మ దూక్తానన్న వాడేమో జీవుడు ఒద్దని హెత్తరించినటువంటి వాడు పరమాత్మ దూకాడు ప్రవాహంలో పట్టుకుంది ఏమిటి काम क्रोध लो मोह मत माने वर्ग पड़े हमारे कई संसार महा प्रवाह को चिंपनी अरीषडर्गमने दिन याचेरा बैठक की रेकूना मैं इतविया अंत అప్పుడు చెప్పారంట ఏమిటి భక్తి ప్రియో మాధవ ఏమీ చేయాల్సిన పని లేదయ్యా మీరు ఏదో వేదాంతాన్ని చదవవలసినటువంటి అవసరం లే దాన ధర్మములు చేయవలసినటువంటి అవసరం భక్తి ప్రియో మాధవ భగవంతుడు భక్తికి లోబడినట్లుగా దేనికి లోపడ్డట ఆ భారత యుద్ధానికి సహాయంగా రావాల్సిందని వెళ్ళాడట అర్జునుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు వస్తూ ఉన్నాడ అన్నారు అయిపోయింది రథం కలిజారిపోతూ ఉన్నది యుద్ధానికి అప్పుడు అన్నాడు అర్జునుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నాం ఇద్దరివి ఎలా ఉంటుంది యుద్ధరంగం ఆ రథముల యొక్క ఏవిద్ధరులు ఏనుగుల యొక్క బృహితములు మరి వినపడదే నీవు రథం ఎటు తోడాలో నాకు ఎలా తెలుసు నేను చెప్పినట్టుగా నువ్వు రథం తోడాలి కదా అంటే అర్ధురా నీ ఏ కాలికి నా కల అందుతుందో ఆ కాలితో కలవ శ్రీకృష్ణ స్వామి తన తన్ను ఎలంకారికి అందించే అలంకాలతో కుడికాలు కడితే కుడికా నేను అప్పుడు నువ్వు చెప్పినట్లుగా తాగుతాను సుమన్నారట ఏమిటి ఆ అర్జును యొక్క కాలితో తల్లినటువంటి తాపులు కూడా అంటే ఎందుకని భక్తి ప్రియోమాధల భక్తికు లోపడి ఉంటాడట ఆ భక్తుడి పై ఉంటాడు మనం శ్రవణమీ కీర్తన విష్ణో స్మరణమే పాదసేవనం అర్చనం వందనము దాస్యం సఖ్యమాదనమా భక్తి తొమ్మిది విధాలుగా చెప్పబడిందట ఏమిటి శ్రవణమా మొదటి దేవుడి శ్రవణ భక్తంటూ ఉన్నారు శ్రవణ భక్త అంటే పెద్దలైనటువంటి వాడు చెబుతూ ఉన్నప్పుడు వినాలట జాగ్రత్తగా వినాలట ప్ర భగవంతుడు అవని ఇచ్చి ఒక్కొక్క అవయవానికి ఒక పనిని పెట్టాడు కాని లోపడు వినటం మా స్వార్థం కూడా దానికే పెట్టాడు కానీ రెండు కర్ణములు ఇచ్చాడట ఆ రెండు కర్ణములు ఇచ్చి రెండుకి ఒకటే పని ఇచ్చాడట ఎవిడది వినటం అంటే పెద్దలైనటువంటి వారున్నారే భాష భగవత్ విషయములన్నింటి సేవించినటువంటి వ్యక్తులు అటువంటి వారు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా శ్రద్ధతో ఆలకించాలట ఇది చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తి అన్నారు ఎందుకని ఎక్కడ ప్రారంభమవుతూ ఉంది మహారాజు ఏడు రోజుల్లో చచ్చిపోతాడు ఏడే శాపం పెట్టాడు వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళి చచ్చిపోయినటువంటి పాముని మెళ్ళ వేశాడు మహర్షి యొక్క మెళ్ళ వేశాడు బ్రతికున్న పాము వచ్చింది మెడ అయిపోయింది ఏడు రోజులు ఏడు రోజుల్లో మోక్షాన్ని పొందటం సాధ్యమా ధనాలు అందర రామకృష్ణ పరమహంసకు ఇంత బంగారం అందించి చాడు ఒక కాయలు ఇంత రాసమహాణి ఆవిడ నుంచి ఇంత బంగారం పెట్టుకుని ఆ చేతిలో పెట్టుకుని మార్చి మార్చి ఆయన ఆకంపిస్తూ ఉన్నది బంగారం మట్టి మొత్తం చేతులు యువతల చేతుల్లో ఉన్న మట్టి ఉన్నదో ఆ విధంగా రెండు పలిసాడు దాంట్లో బంగారంలో చూచాడు వివేకానంద స్వామి ఈడ లోకాన్ని మోసం చేయడానికి ఏం చేస్తున్నాడా కాంచేశ్వరంలో ఒక రోజున గురువు గారికి ప్రకేస్తూ ఉన్నాడు వివేకా వేసినప్పుడు ఏం చేశాడు మూడు మడకల కింద ఒక బంగారు రాడు మడ పెట్టి పెద్ద కూడా బయటకు వచ్చాడు రామకృష్ణ పరమహంస పండుగ పండుగ రైట్ శరీరమంతా కూడా తాపంచేత యథజెందుతూ ఉన్నది